శిరవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్తత ఆనశ్వన్వ్వూటి సీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణేష్ణయామదేవా భద్రం పశ్యే మాక్షజ్రాథిరైరంగైస్తునూ యశేమేవదాయ స్వస్తి నైంద్రో వృద్ధశ్రవా స్వస్తి నూషా స్వస్తి నష్టర్క్ష్యో అరిష్ట నో బృహస్పతిర్ద ధాతు ం శాంతి శాంతిశాంతి సాంసిద్ధికీ స్వావికీ సహజ అకృత ప్రకృతి సేతి విజ్ఞేయా స్వభావ ఈ శ్లోకం మనం పూర్తి చేశాము ముఖ్యంగా ప్రకృతి మారదు ఒక వస్తువు యొక్క ప్రకృతి ఎన్నటికీ మారదు ప్రకృతి అలాగే ఉంటుంది తప్ప అది మారదు ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన ఎవరో ఇనుము ముట్టుకుంటే బంగారం అయిపోతుందని అవ్వదు మరి అలాగే ఉన్నాయంటే అవన్నీ కథలు మీరు కథలు కథలే తీసుకుంటామంటే దానికి మనం ఏం చేస్తాం సో ఇనుము ముట్టుకుంటే బంగారం అవ్వదు ఇనుము బంగారం అవుతుందని దీన్ని ఆల్క్యమి అని ఆ భ్రమలో పడి ప్రతి తరంలోనూ కొంతమంది వ్యక్తులు తమ జీవితాలని వ్యర్థం చేసుకున్నారు ఆ రకంగా గత వెయ్యి సంవత్సరాల్లో ఇనుము బంగారం భ్రమలో చాలామంది చాలా కష్టాలను పడ్డారు దుఃఖాలను పడ్డారు తర్వాత పాదరసంతో శివలింగం చేద్దాము అని కొంతమంది బయలుదేరుతారు ఆదరసంతో శివలింగం ఎందుకు మామూలు శివలింగం చేసే అర్చన చేయొచ్చు కదా హృదయంలో ఉండే భక్తి ముఖ్యం కానీ బయటలో ఉన్న లింగము బంగారంతో చేసిందా పాదరసంతో చేసిందా రాయితో చేసిందా అన్నది ముఖ్యం కాదు కదా ఆ మాత్రం మౌలికమైన విషయాన్ని గుర్తించకపోతే ఎలాగా అయితే మనిషి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే తన లోపల ఏమీ లేదు అంతా బయటే ఉందని మనిషి తన లోపల ఏమీ లేదు అంతా బయటే ఉంది కాబట్టి మహిమ ఉన్నా ఏమున్నా బయట ఉంది తప్ప తనలో ఏమీ లేదు అని అనుకుంటాడు ఈశ్వరుడు తన హృదయంలో లేడు బయట లింగంలో ఉన్నాడు ఏమీ భావన చూడండి ఆ కారణంగా పాదరస లింగంలో అయితే ఇంకా గొప్పగా ఉంటాడు బంగారు లింగంలో ఇంకా గొప్పగా ఉంటాడు మామూలు రాత్రితో చేసిన లింగంలో అంత గొప్పగా ఉండడు అని ఈ రకంగా పాదరసంతో శివలింగాలు చేసి అదేమో పాదరసం లిక్విడ్ అది దాన్ని సాలిడ్ కింద నిలబెట్టాలంటే దానికి ఏదో యాడ్ చేయాలి అది ఏదో యాడ్ చేసే మాలకునే ఏదో ఏదో చేయాలి దాంతో శివలింగాలు చేసి దానికి అభిషేకాలు చేసి ఇవన్నీ చేస్తారు అయితే పాదరసం పాయిజన్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ ఒకప్పుడు ధర్మమీటర్లో పాదరసం వాడేవారు అయితే ధర్మోమీటర్ పగిలినప్పుడు ఆ చిన్న గ్లాబ్ ఆఫ్ పాదరసం ఎక్కడో నెలమై పడుతుంది పడితే అది వాపరేట్ అవుతుంది స్లోగా అది వాపరేట్ మన శరీరంలోకి వెళ్తే రోగాలు వస్తాయి అందుగురించి మానేశారు సైన్స్లో పాదరసం మీద పనిచేసిన సైంటిస్టులందరూ ఎముకలు వంకర్లు పోయి అనారోగ్యం పాలయ్యారు పాదరసం లింగం తయారు చేసి దానికి అభిషేకాలు అవి వాళ్ళు కూడా అలా మీరు ఆశ్చర్యపడక్కర్లే ఎందుకని పాదరసం పాయిజన్ మీరు అభిషేకం చేసినా పాయిజన్ పాయిజన్నే లేదంటే అభిషేకం చేసి పాయిజన్ తెచ్చుకొచ్చేవి ఏమిటండి అంటే మనం మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు ఆసుకుడి సో ప్రకృతేరథాభావ నా కథంచిత్ భవిష్యత్ మీరు పాదరసాన్ని లింగాకారంగా చేసి అభిషేకం చేస్తున్నాం కదా ఇప్పుడు మనకు మంచి కలగాలి చెడు కలగకూడదు మనం మంచి కలిగేనో మాన్నో ఈ చెడు వచ్చింది అని మీరు అనుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు మీకు పుణ్యం అదే వస్తుంది దాని ఫలం వేరే వస్తుంది ముందు ఈ పాదరసం పాయిజన్ మటుకు వస్తుంది దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గం వస్తుంది ఆ చేసిన అభిషేక పుణ్య ఫలంగా స్వర్గం వస్తుంది ఆ దేహత్యాగం చేసాక వస్తుంది ప్రస్తుతానికి పాదరసం పాయిజనింగ్ అయ్యి రోగం వస్తుంది ఎందుకంటే అలా ఎందుకంటే ప్రకృతి అన్యథాభావ కథంచిత్ భవిష్యతి ప్రకృతి మారుదంటే దాని స్వభావం అది ఇప్పుడు ఇది లోకాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఆ విధంగా విశ్వాసాలు సక్రమంగా ఉండాలి విశ్వాసం వద్దని నేను విశ్వాసం సక్రమంగా ఉండాలి అసందర్భంగా ఉండరాదు తర్వాత రెండవది ఆత్మస్వరూపానికి దీన్ని అన్వయించాలి అది నేను చెప్పాను అయినా ఇంకొకసారి గుర్తు చేస్తా మనం జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తాం దుఃఖం ఎందుకు వచ్చింది ప్రారంభ కర్మని బట్టి వచ్చింది అది చాలా స్థూలమైన సమాధానం కరెక్టే కానీ ప్రారబ్ధ కర్మ దుఃఖ హేతువుని కలిగించగలదు ప్రారంభ కర్మ కారణంగా ఏదో ఒక ఘటన ఘటిల్లికింది ధన నష్టము లేకపోతే మనము ప్రేమించే వ్యక్తి దేహత్యాగం చేయటము ఇటువంటి ఘటన వస్తుంది అది ప్రారబ్ధకర్మని బట్టి వస్తుంది అది తెలుస్తుంది ఇంద్రియములు మనస్సు ద్వారా తెలుస్తుంది తెలిసినప్పుడు మనస్సు దుఃఖాకార వృత్తిని పొందుతుంది అంతవరకు ప్రారబ్ధకర్మ పనిచేస్తుంది ఆ పైన దుఃఖాకార వృత్తిని పొందిన మనస్సుతో తదాత్మ్యం చెంది మనస్సు దుఃఖితమై ఉన్నది కనుక నేను దుఃఖిని అనేది అది ప్రారంభకర్మ వల్ల వచ్చేది కాదది అది కేవలము అజ్ఞానం వల్ల వస్తుంది ఒకవేళ మీరు స్వరూపం తెలుసుకుని నేను క్షేత్రజ్ఞుడను కానీ క్షేత్రము కాను మనస్సు క్షేత్రము నేను మనస్సును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడను మనస్సు దుఃఖాకారాన్ని పొందింది కానీ నేను దుఃఖిని కాను నేను దుఃఖమునకు సాక్షిని మాత్రమే అని మీరు ఆ దుఃఖాకార వృత్తిని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేస్తే అంటే దుఃఖం వచ్చినప్పుడు మీరు దర్శించటం కష్టం అవుతుంది దుఃఖం రావడానికి ముందే శాస్త్రాన్ని అధ్యయనం చేసి ధ్యానంలో మనస్సుని సాక్షిగా దర్శించటం మీరు అభ్యాసం చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే ఆ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది అవి ఎలా వస్తూ ఉంటాయి ప్రవాహ రూపంగా ఆ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనస్సు సుఖాకారాన్ని దుఃఖాకారాన్ని పొందినప్పుడు ఆ మనస్సు యొక్క ఆకారమే తప్ప అది మనోధర్మమే తప్ప సుఖ దుఃఖము సుఖంగానే దుఃఖంగానే అది ఆత్మధర్మము కాదు ఆత్మ యొక్క స్వరూపంలో సుఖము లేదు దుఃఖము లేదు కాబట్టి మీరు ఆ సత్యాన్ని తెలుసుకునే సాక్షిగా ఉన్నట్లయితే ఆ సుఖం కానీ ఆ దుఃఖం కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ స్వరూపంలో భాగము కాదు మీరు ఆ సత్యాన్ని తెలుసుకుని ప్రవాహరూపమైన సుఖ దుఃఖములకు అతీతంగా ఆత్మస్వరూపంలో శాంతముగా ఆనంద స్థితిలో నిలిచి ఉండవచ్చు అది మీ స్వరూపం అది దాన్ని ఎవ్వరూ మీరు అజ్ఞానం చేతను దాన్ని తెలుసుకోలేక దాన్ని నష్టపోవాలి తప్ప దాన్ని ఏ ప్రారంభకర్మ మీకు లేకుండా చెయ్యలేదు ఈ విషయాన్ని గుర్తించాలి మంచిది జరామరణ నిర్ముక్త ధర్మాస్వ జరామరణమి శ్యవంతే తన్మనేషయా దీనికి శంకరులవత విషయా పునః సా ప్రకృతి ఎన్యావల్ప్యం వాషో ప్రకృతి అంటే స్వూపం అది ఎన్నటికీ మారదు అని మీరు ఒక జనరల్ రూల్ చెప్పారు కదా ఒకే మంచిదండి ప్రకృతి ఎన్నటికీ మారదు ఇప్పుడు మీరు ఏ ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు ఈ జనరల్ రూల్ రూల్ని దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అని ఓ ప్రశ్న వేస్తుంది కిమ్ విషయా సా పునః సా ప్రకృతి ఏ ప్రకృతి అయితే ఎన్నటికీ మారదో ఆ ప్రకృతి దేని యొక్క ప్రకృతి గురించి మీరు ప్రస్తావిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటున్నారు దానికి సమాధానం ఏంటో తెలుసిన ఆత్మ యొక్క ప్రకృతి అనే సమాధానం వస్తుంది అది రాకముందే నేను దుఃఖము సుఖము దానికి అప్లై చేసి చెప్పాను నేను కాబట్టి ఈ ప్రకృతి ఎన్నడూ మారదు ప్రకృతే అన్యథాభావ నా కథ నుంచి భవిష్యతి మీరు వాక్యం మనస్సులో గట్టిక పెట్టుకోండి ప్రకృతి యొక్క స్వరూపము ఎట్టి పరిస్థితులలోనూ మారదు ఓ ఓ మహాత్ముడు స్నానం చేస్తున్నాడు నదిలో స్నానం చేసుకుంటే ఆ నదీ జలాలలో ఒక తేలు కొట్టుకొచ్చింది నేను చెప్పాను కథ ఇంతకు ముందు ఆ తేలు పాపం మునిగిపోయి చచ్చిపోతూ ఉంటే దాన్ని ఆయన రక్షించడం కోసం వేలుతో దాన్ని ఎలా తీసి గట్టు మీదికి విసురుగుతాడు అయితే ఆయన వేలుతో తీసి గట్టు మీదకి విసిరి లోపల అది పొడిచింది అది పొడిచేప్పటికీ ఆ విషం చేతికి రావడం చేత ఆ నొప్పికి ఆయన వేలు ఎలా వచ్చి అది మళ్ళీ నేలలో పడింది గట్టు మీద పడ్డానికి ఆయన మళ్ళీ తీసి గట్టు మీద వేశాడు ఈసారి అది పొడిచే అవకాశం ఉందని ముందే గ్రహించడం వల్ల ఆయన కాషస్గా దాన్ని తీసి గట్టి మీద వేశాడు గట్టి మీద వేశాడు మళ్ళీ నేలలో జారిపోకుండా కానీ అది మళ్ళీ పొడిచింది రెండుసార్లు తేలు కుట్టింది ఆయన అప్పుడు ఆ గట్టి మీద ఉన్నవాడు అడిగాడు ఎందుకని ఆ తెలిసి కుడుతుందని తెలిసి నువ్వు దీన్ని తీసి గట్టి మీద వేయాలి అని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు దాని ధర్మం అది నిర్వర్తించింది నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను దాని ధర్మాన్ని అది విడిచిపెట్టలేదు నా ధర్మాన్ని నేను విడిచిపెట్టలేదు తేలు ధర్మం ఏమిటి పుట్టడం అది విడిచిపెట్టలేదు అప్పుడు నాకు చేసిందంటే నా ధర్మం ఏమిటి నేను సాధువుగా నా ధర్మం ఏమిటి దానికి దానికి ఉపకారం చేయడం అది నా ధర్మం అది నేను విడిచిపెట్టలేదు అంతే అని చెప్పాడు కాబట్టి మన స్వరూపము ఎన్నడూ మారదు అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు మనమని కాదు దేనికైనా సరే స్వరూపము ఎన్నటికీ మారదు అని చెప్పారు మంచిది మీరు చాలా గొప్ప సత్యాన్ని బోధించారు దేని గురించి దేన్ని మనస్సులో పెట్టుకుని ఈ రూలు మీరు చెప్పారు అని ప్రశ్న కిం విషయా పునః తర్వాత ఈ వాదులు ఉన్నారే వాదులంటే సత్యాన్ని తెలుసుకోలేక వాదన చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అన్యథాభావ కల్ప్యతే వాళ్ళు కల్పిస్తారు వాదులు ఏం చేస్తారంటే ఎస్యా వాదిభి అన్యథాభావ కల్ప్యతే ఆ ప్రకృతి యొక్క అన్యథాభావాన్ని అంటే ఆ ప్రకృతి మారిపోయింది ఇంకోలా అయిపోయింది అని వీళ్ళు కల్పిస్తారు ఇనుము బంగారం అయిపోయింది అని కల్పించానో లేదా అలాగ ఇనుమును బంగారంగా మార్చేసేటువంటిది ఒక మూలిక ఉంటుంది మూలిక అంటే ఒక వేరు ఒక మొక్క ఆ మొక్క వేరు తీసుకొచ్చి ఇనుము మీద పెడితే బంగారం ఇది ఈ విఠలాచార్య సినిమా మనస్సు అది దానికీను సత్యానికి సంబంధమే లేదు అలాంటి అలాంటి మనస్సులో వచ్చిన కల్పనలు మనస్సు అటువంటి రకరకాల కల్పనలను చేస్తుంది ఆ కల్పనల చుట్టూ బోళ్ళంత స్టోరీని అల్లుతుంది ఆ రకంగా ఎవరో కల్పించుకున్నాడు తను తను కల్పించుకునే ఆ కల్పన ఇతరులకు అందజేశాడు వాళ్ళందరూ దాన్ని అందుకుని దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా వాదులు ప్రకృతి యొక్క అన్యథాభావాన్ని కల్పించి మాట్లాడుతూ ఉంటారు పోని ప్రకృతి యొక్క అన్యథాభావం లేకున్నా వాదులు అజ్ఞానం చేత కల్పించుకున్నారయా దాంతో తత్వే వచ్చింది నష్టమే వచ్చింది అని ఓషంగ పోలే ఏదో కల్పించారు ఇప్పుడు విటలాచార్య ఏవో కల్పించి సినిమాలు తీసి మా చిన్నప్పుడు వచ్చివి దానివల్ల ఆయన లాభమే పొందాడు కానీ నష్టమే పొందాడు కో దోష ఈ రకంగా కల్పించుకోవడంలో దోషమేమిటి అని కూడా ఒక శంక ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది ఇప్పుడు సర్వే ధర్మా జీవులందరూ కూడా అంటే మీరు నేను సర్వే ధర్మా స్వభావత నిర్ముక్త స్వరూపము చేతనే ముక్తులై ఉన్నారు మీ స్వరూపమే ముక్తి ముక్తి అంటే ఫ్రీడమ్ ఇప్పుడు కూడా ముక్తి ఒకదాని నుండి ఉంటుంది ఇప్పుడు గదిలో తాళం గదిలో పెట్టి తాళం వేశారనుకోండి నాకు విముక్తి కల్పించండి వాడు కిటికీ గుట్లో జరుస్తూ ఉంటాడు దేని నుండి విముక్తి కల్పించాలి గదిలో బంధం నుండి విముక్తి కల్పించాలి అలాగే ఈ జీవులందరూ కూడా స్వతహగా ముక్తులే దేని నుంచి ముక్తులు జరా మరణ నిర్ముక్త ఎప్పుడు కూడా రెండింటిలో ఒకటి చెప్పినప్పుడు ఎప్పుడు రెండు కలిసి ఉంటాయి దాంట్లో ఒకటి చెప్తే రెండోది రావాలి ఇప్పుడు చండ అన్నాను అనుకోండి మీరు వెంటనే ఏం చేయాలి ముండా అని పెట్టాలి ఏమండి చున్ని అన్నాననుకోండి వెంటనే ఏమనాలి మున్ని చున్ని మున్ని ఎప్పుడూ కలుసు ఉంటారు మంచి చెడు కావచ్చు రామ ఏమనాలి లక్ష్మణ అన రామలక్ష్మణ భరత అనగానే ఏమనాలి శత్రుఘ్న భరత శత్రుఘ్న ఎప్పుడూ కలిసి ఉంటారు వాళ్ళు ఒక పేరు చెప్తే చాలు రెండో పేరు చెప్పేయచ్చు ఏమండి సో అలాగే జరా అనగానే జరా జన జరా అనగానే యవ్వన ఆపోజిట్ మరణ అనగానే జన్మ ఆపోజిట్ అవి కలుపుకోవాలి కాబట్టి జరా మరణ నిర్ముక్త అంటే యన జరా నిర్ముక్త జన్మ మరణ నిర్ముక్త ఇప్పుడు పుట్టుక మరణము మరణం గురించి మరణం మాట్లాడితే పుట్టుక పెట్టుకోవాలి మీరు పుట్టుక మాట్లాడితే మరణం పెట్టుకోవాలి కాబట్టి ఈ జీవులు వాళ్ళ స్వరూపంలో పుట్టుక మరణము లేవు కాబట్టి మీరు ఒకడు ఉన్నాడు నాకు మరణం వచ్చేస్తోంది ఈ మరణం నుంచి నేను తప్పించుకోవాలి ప్రయత్నం చేస్తున్నాడు వాడు తెలివైన వాడా తెలివి తక్కువ వాడా తెలివి తక్కువ వాడు ఎందుకంటే వాడికి మరణం లేదు వాడి స్వరూపానికి మరణం లేదు కానీ మరణం ఉందని భ్రమపడుతున్నాడు వాడి స్వరూపంలో మరణం లేదు ఈ మరణం ఉందనే భ్రమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ భ్రమకి ఒక భ్రమకి అంతకు ముందు భ్రమ కారణం అవుతుంది ఆ భ్రమ కారణం ఏమిటంటే పాము కరుస్తుందేమో అని భ్రమపడుతున్నాడు ఆ భ్రమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముందు అసలు త్రాడుని చూసి పావని భ్రమపడే అది కరుస్తున్నామో అని ఇంకో భ్రమ ఆ రకంగా ఒక భ్రమ నుంచి మరో భ్రమలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి నేను పుట్టాను అని వీడు మొట్టమొదటి భ్రమ ఆ అజ్ఞానం నుంచి నేను చచ్చిపోతాను అనే అజ్ఞానంలో వీడు జరా మరణ నిర్ముక్త ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తాను అంటే మీరు ఆ మరోలా అనుకోకండి ఎందుకంటే వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది వేదాంతులు కొంచెం లౌకిక దృష్టాంతాలని తీసుకొని పరిశీలనకి పెడతారు ఇప్పుడు ఒక ఆయన పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాడు కేమండి పుట్టినరోజు పండుగ ఎలా చేస్తాడు పుట్టినరోజు పండుగ ఎలా చేస్తాడు అంటే దేవాలయానికి వెళ్తాడు కేమండి ఆయుష్య హోమం చేస్తాడు ఏదో దారం ధర్మం చేస్తాడు ఎందుకు అర్జెంటుగా ఇప్పుడు ఈయనకి దేవుడి మీద ఇంత ప్రీతి ఎందుకు వచ్చేసింది నిన్నదాకా లేని ప్రీతి ఈవేళ హఠాత్తుగా ఎందుకు వచ్చేసింది అంటే పండుగ చేసుకుంటున్నాడు ఏం పండుగ చేసుకుంటున్నాడు పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాడు పుట్టినరోజు పండుగ చేసుకుంటే చక్కగా భోజనాలు అవే చేసి చేసుకోవచ్చు కదా అది ఎలాగో చేస్తాడు ఈ ఆయుష్య హోమము ఈ దానము ఇవన్నీ అర్జెంటుగా ఈవేళ ఎందుకు చేశాడో చెప్పండి అంటే మరణం గుర్తొచ్చింది పుట్టినరోజు పండుగ చేసుకుంటుంటే ఏం గుర్తొస్తుంది మరణం గుర్తొస్తుంది మరణం గుర్తురాగానే భయం వస్తుంది ఆ భయం నుంచి దేవుడు మనల్ని విముక్తిని చేయడం కోసం దేవుడికి పూజారిది చేస్తే ఆ దేవుడు ఏమైనా కొంచెం మెత్తబడి మనకు అనుకూలంగా చేస్తాడు కాబట్టి వీటికి మరణ భయం ఎక్కడి నుంచి వచ్చింది జన్మ భావన నుంచి వచ్చింది సపోజ్ మీకోసంగా చెప్తా మా చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా నాయనగారు కానీ మా అమ్మగారు కానీ వారి పెద్దలను కూడా నేను వాళ్ళు కానీ ఎవళ్ళు పుట్టినరోజు అనే మాట అంటూ ఉండగా నేను వినలేను వాళ్ళు ఎప్పుడూ అనలేదు నేను వినలేను చదవండి దాంతో ఈ మరణం మాట కూడా అసలు తలపే వచ్చేది కాదు ఎప్పుడైనా పనుకట్టుకునే పుస్తకం చదివితే అక్కడ మరణము మరణం గుర్తుకు రావడం లేకపోతే ఎవళ్ళో చచ్చిపోతే అది చూసో లేకపోతే వినో అప్పుడు మరణం సంకల్పం మరణం మనస్సుకి రావడమే తప్ప మనంతటా మనం పని కల్పించుకుని పుట్టాను కాబట్టి అనే మరణం ఆ విధంగా ఎప్పుడూ రాలేదు ఎంత లాభం చూసాం ఓ రకంగా విముక్తే ఎందుకంటే మీరు సంకల్పించుకుని భయపడితేనే బంధం మీరు సంకల్పము లేదు భయమూ అయిపోయింది కాబట్టి జన్మ మరణ వినిర్ముక్త సర్వే ధర్మా కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన మృత్యుంజయ హోమం చేశాడు కాబట్టి ఆయన మృత్యువు వినిర్ముక్తుడు అనుకుంటాడు మిగతా మృత్యుంజయ చేయని హోమం చేయనివాడు మృత్యువు యొక్క బంధంలో ఉన్నాడు అని మీరు అలా అనుకుంటే అనుకోవచ్చు సందర్భంలో కానీ ఇక్కడ అలా కాదుగా ఇక్కడ సర్వే ధర్మా ధర్మాంటే జీవుడు సకల జీవులు కూడా స్వరూపత వారి స్వభావము వారి ప్రకృతి మూడు పదాలు వాడుతున్నాం ప్రకృతి స్వరూపము స్వభావము వాటి స్వరూపంలో మృత్యువు లేదు జన్మ లేదు జన్మ అట్టబెట్టుకుని పోనీ మృత్యువు తీసేద్దాం అలా గొడబద్దు అలాంటి అతి తెలివితేటలు పనికిరావు ఎందుకంటే జన్మ పండగ చేసుకుంటూ ఉండొచ్చు ఈ మృత్యువేమో ఇది పానకంలో పుడకలాగా అడ్డొస్తూ ఉంటుంది కాబట్టి మృత్యువు లేకుండా చేసేసుకుని జన్మను అట్టపెట్టుకుందాము అందుకోసమేగా మృత్యుంజయ హోమం చేస్తాడు ఇప్పుడు పండగ నాడు పుట్టినరోజు పండగ నాడు ఆయుష్య హోమం ఎందుకు చేస్తాడు పుట్టినరోజు పండగ అట్టపెట్టుకోవాలి మృత్యువును జయించాలి కెన్ యూ డూ దాట్ మీరు బొమ్మట్టబెట్టుకుని బొరుసు తీసేయగలుగుతారండి బొమ్మట్టని బొరుసు తీసే నేను చూస్తాను వేసవికాలం ఉంటుంది శీతకాలం ఉండదు లేకపోతే శీతకాలం ఉంటుంది వేసవికాలం ఉండదు అలాగే ఎక్కడైనా ఉంటుందో సృష్టిలో అసలు కాబట్టి జన్మ మరణములు ఆత్మస్వరూపానికి లేవు తర్వాత యౌవనం జరా ఎప్పుడు కూడా దేహము ఒకప్పుడు యౌ్వనంలో ఉంటుంది తర్వాత జరకం వస్తుంది యౌ్వనంలో దేహం ఉన్నప్పుడు దేహంలో ఒక పటుత్వం ఉంటుంది ఇంద్రియాలన్నీ చాలా ఉంటాయి అప్పుడు మనిషి ఒక అహంకారంలో ఉంటాయి ఆ పటుత్వాన్ని బట్టి ఒక అహంకారం వస్తుంది పురుషుడు కానీ ఆ పటుత్వాన్ని బట్టి వస్తుంది ఏమంటే ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది యౌనము అనే దేహముతోటి తాదార్థ్యం వల్ల వచ్చింది దేహాధ్యాస దేహమే నేను అనే భ్రమని పెట్టొచ్చింది ఆ అహంకారంలో ఉంటాడు మనిషి ప్రతివాడు ఈ లక్షణాలన్నీ ప్రతివాడు వీటన్నిటి కూడా పయనిస్తూ ఉంటాడు జీవితంలో అయితే ఈ అనుభవాలు అందరికీ ఉంటాయి అయితే ఈ అనుభవం నుంచి నేర్చుకునేవాడు విఘ్నుడు నేర్చుకోకుండా మూర్ఖంగానే మిగిలిపోయేవాడు మూర్ఖుడు అంతే తేడా అనుభవాలు అందరికీ సమానం అనుభవాల్లో తేడా ఏమీ ఉండదు మహాపండితుడైనా ఇదే అనుభవం ఉంటుంది పరమ మూర్ఖుడైనా ఇదే అనుభవం ఉంటుంది అనుభవంలో మార్పు ఉండదు అయితే అనుభవం నుంచి నేర్చుకుంటే వాడు విజ్ఞు అవుతాడు సో యవ్వనంలో ఉండగా ఆ పటుత్వాన్ని బట్టి ఒక అహంకారం వస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చింది దేహ తాదాత్మ్యాన్ని బట్టి వచ్చింది జరా జరా అనేది వస్తుంది సో జరా అంటే మోకాళ్ళు ఇది ఒకరుకుట్లా ఉండవు మోకాళ్ళలో తేడా వస్తుంది ఏమండి తర్వాత హార్ట్ మీరు టెస్ట్ చేయించుకోకుండా ఉంటే మంచిది టెస్ట్ చేయించుకుంటే అది కూడా గడబిడగా మాట్లా ఉంటుంది అది అనుకూలంగా ఏమి మీరు ఈ టెస్ట్లు ఇవన్నీ పెట్టుకున్నారంటే అది ఇంకా లాగేస్తారు వాళ్ళు అదే ఆ టెస్టు చేయించే సందర్భం వచ్చినప్పుడు ఎదరో వాళ్ళు లాక్కెళ్ళి చేయిస్తారు అప్పుడు చూసుకోవచ్చు అంతవరకు దాన్ని అలాగా పెండింగ్లో పెడితే మంచిది నన్ను అడిగితే నా అభిప్రాయం అది లేదండి ప్రికాషనరీగా చేయించుకుంటామంటే దానికి ఎవరైనా చెప్తారు బోహగండు ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి హార్త్ అన్నారంటే ఇంకా వాడి దగ్గర దొరికిపోయారంటే ఇంకా ఏ మాండవిక్యోపనిషత్తు కూడా ఆ బంధం నుంచి వాడిని బయటికి లాగలేదు ఎందుకంటే జర ఆ రకంగా మార్పు తీసుకొస్తుంది ఆ మార్పు తెలుస్తుంది తెలుస్తూ ఉంటుంది ఆ మార్పు ఏ రకంగా అంటే ఒక రకమైన నిస్పృహను కూడా కలిగిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఎంత కఠినమైన పరిశ్రమ చేయగలిగే దేహము ఇప్పుడు కఠిన పరిశ్రమ చేయలేకపోతుంది అనే విషయం తెలిసిపోతుంది తెలిసిపోతూ ఉంటుంది ఒకప్పుడు రాళ్ళు తిని అరిగించుకునేటువంటి జఠరాజ్ని ఇప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైతే తేడా వచ్చేసి లేకపోతే కారం తేడా వచ్చేసి అయిపోతూ ఉంటుంది ఆ జరా వస్తుంది ఈ జరని జర అంటే పెద్ద వయస్సు దాంతోటి తాదాత్మ్యని చెందకూడదు దేహాన్నలా సాక్షిగా దర్శిస్తూ ఉండాలి నాకు జరా అని అనుకోటాలి నాకు జరాన్ని మీరు అనుకుంటే ఆ క్షణంలోనే మీరు ముసలివాళ్ళు అయిపోతారు నాకు ముసలిధనము లేదు దేహానికి ముసలిధనం ఉంటుంది దేహం దాటి దేహం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మనిషికి దేహానికి మధ్యన రౌతుకి గుర్రానికి మధ్యన ఉండే సంబంధం లాంటి సంబంధం ఉండాలి రౌతు రౌత్ అంటే తెలిసిన గుర్రం తోలేవాడు గుర్రం మీద పయనించేవాడు రౌతు గుర్రాన్ని చక్కగా కండిషన్లో పెట్టుకుంటాడు దానికేమో దాణా పెడతాడు భోజనం పెడతాడు కొంతమంది రౌతులు ఏం చేస్తారంటే గుర్రం కాళ్ళని ఇలాగా సాఫీ చేసి దాని కాళ్ళకి కొంత ఆయిల్ అది రాస్తారు దాన్ని బలంగా పెట్టుకోవడం కోసం ఎందుకంటే గుర్రం బలంగా ఉంటే వీడికి ప్రాణం ఉంది లేకపోతే వీడికి వీడి బతుకులేదు అంతేగాని గుర్రవే నేను అనుకోడు గమనించారా ఈ దేహము గుర్రము వంటిది రౌతుకి గుర్రానికి మధ్యన ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం దీంతో పెట్టుకోవాలి కానీ నేనే దేహము దేహమే నేను అనేటువంటి అభ్యాసంలో ఉండకూడదు కాబట్టి నా స్వరూపంలో జర లేదు ఎందువల్ల యువ్వనం కూడా లేదు యవ్వనంలో ఉన్నప్పుడు ఏ అహంకారము కలదో అది అజ్ఞానమే అటువంటి అహంకారాన్ని మనం ఇప్పుడు కలిగి ఉండరాదు ఎవరంటే జ్వర స్వరూపంలో లేదు అని ఈ విధంగా సాక్షిరూపంగా ఉండాలి తప్ప నేను అవన్నీ ఎత్తిమీద వేసి కూర్చోకూడదు ఎందుకంటే మీ స్వరూపంలో బంధము లేదండి మీ స్వరూపంలో లేదండి మీరు తెలుసుకుంటే బంధం వినిర్ముక్తులు మీరు తెలుసుకోకపోతే అజ్ఞానం చేత కల్పితమైన బంధంతో బాధపడుతూ ఉంటారు కల్పిత బంధమే దుఃఖహేతు ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు ఒక మనిషి సుఖంగా ఇప్పుడు ఆ మనిషి సుఖంగా నిద్రపోవడం ఇష్టం లేదనుకోండి మీకు అప్పుడు మీరేం చేస్తారంటే ఒక చిన్న రహస్యం ఉంది రేపు పొద్దున్నే చెప్తాను అనండి మీరంటే ఇంకా రాత్రి ఆ మనిషిని సుఖంగా నిద్రపోవడం ఏమిటి రేపు పొద్దునే ఏం చెప్పడం ఇప్పుడే చెప్పచ్చు కదా అంటే రేపు పొద్దున్నే చెప్తానన్నాను కదా రేపు పొద్దున్న కాఫీ తాగిన విషమే చెప్తాను అంటే రాత్రి పన్ను నాకు నిద్రపట్టట్లేదు అదేదో మీరు చెప్పేస్తే కానీ నాకు నిద్రపట్టిట్లా లేదు కాఫీ మాట అవసరం అయితే ఇప్పుడే పెట్టుకుందాం అంతేగాని అదేదో చెప్పండి కాబట్టి మీరు నిద్ర చెడగొట్టాలంటే ఇది ఉపాయం ఎవడైనా మీకు నచ్చని వాడు ఉన్నాడనుకోండి వాడి దగ్గరికి వెళ్ళి అరే మీ ఇంట్లో దెయ్యం ఒకటి వచ్చిందిరా అని చెప్పేశారనుకోండి ఇంకా వాడు అలా దుఃఖిస్తూ ఉంటాడంటే వ్యాంపయర్ అని చెప్పేస్తే ఏదో ఏదో కొత్త పేరు పెట్టి ఎందుకంటే వీడికి దుఃఖహేతువు యథార్థమైన వస్తువు కానక్కర్లా కల్పన చాలు బంధహేతువు నిజానికి మన బంధాలన్నీ కల్పిత బంధములే మన స్వరూపంలో బంధమే లేదు మన ముక్తి మన స్వరూపము చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి మన జీవితాన్ని మనం చూసుకుంటే మన జీవితంలో ఒకప్పుడు ఏమనిపించింది నేను ఈ బంధం నుంచి బయటపడలేను అని చాలా నిరుత్సాహం అనిపించింది కానీ మళ్ళీ మనం దాని నుంచి బయటకు లేదా ఇప్పుడు ఒక కుర్రా నా దగ్గరికి వచ్చాడు నేను ఆ మ్యాథమెటిక్స్ పేపర్ నేను పేస్కాలేనండి నా వల్ల కాదు నా జీవితంలో నేను ఇంత మ్యాథమెటిక్స్ పేస్ అవ్వలేను మిగతా సబ్జెక్టులు అన్నీ నా వల్ల కాదు అని అంటే అలా అనుకురామా నువ్వు కంగారు పడుతున్నావు భ్రమ పడుతున్నావు నీ సత్తాన్ని నువ్వు తప్పుగా అంచనా వేసుకుంటున్నావు నువ్వు అలా అనుకుంటే బయటపడలేవు నువ్వు ఇంకొక ఎఫర్ట్ చేయి నేను పేసైపోతాను నా దగ్గర ఆ శక్తి ఉంది నాకు ఆ ఉత్సాహం ఉంది అలా అనుకో అనుకుని కష్టపడు నువ్వు పేసైపోతావు అని నేను సలహా చెప్పి ఏదో కొంత ప్రోత్సాహం చేసి పంపించాను ప్యాసై చిత్రం ఏమిటంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తుంది కెన్ యూ బిలీవ్ ఇట్ నేనంటే ఆ కూడా చాలా ఇష్టం నేనే చాలా ప్రోత్సాహం ఏదో కొంత పుష్ చేసి మొత్తానికి ప్రసై ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తుంది కాబట్టి మనిషి తన సత్తాన్ని తానే తెలుసుకోలేక దుఃఖపడతాడు మనం ఎన్నోసార్లు నేను కుదేలైపోయినాను నేను పతితున్నైపో నేను పతితుడు కాదు కింద పడిపోయాను నేను లేవలేను అని అనుకున్నప్పుడు మళ్ళీ లేచామా లేదా మళ్ళీ లేచాం మనకి మనందరికీ పెద్దలందరికీ అటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాల నుంచి బయటపడ్డాం కాబట్టి దీన్ని బట్టి మనకి తెలిసిందేమిటి బంధం అనేది మనకి పరిస్థితులను బట్టి మనకుండే మనస్సులో ఉండే బలహీనతని బట్టి నేను బద్ధుడను అనే భ్రమ కలుగుతుందే తప్ప వాస్తవంలో మన అనుభవమే మనకి ప్రూవ్ చేస్తోంది అవని మన స్వరూపంలో బంధము లేదు అయితే మనుషులు మరి మృత్యు భయాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు ముద ముదుసలిధనము అంటే జరా దాని యొక్క దోషాలను ఎందుకు అనుభవిస్తున్నారు అంటే వాటిని గురించి భావన చేసి చేసి చేసి అజ్ఞానం చేత వాటినే కోరుకుంటున్నారు అని చెప్పాలి వాటినే కోరుకుంటున్నారు అని మనం ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూశాడు అడ్వర్టైజ్మెంట్లో ఏమైనా ఉందంటే మీ గుండె చేసే చప్పుళ్ళు మీరు ఎప్పుడైనా విన్నారా అపోలో అపోలో అడ్వర్టైజ్మెంట్ అని ఉంది అంటే ఇది మామూలుగా ఇటు గుండె చేసే చప్పుళ్ళు నేను ఎప్పుడు వినలేదే అని అనుకుని ఏమిటో చూద్దామని చదివాడు చదివితే మీ గుండె ఎవో ధ్వనులు చేస్తోంది వాటిని మీరు పరికించి వినకపోయినట్లయితే మీరు చాలా నష్టపోతారు దాన్ని వింటే మంచిది దాంట్లో ఏదో దోషం ఉండుంటుంది అని ఉంది దాంట్లో మీరు మా హాస్పిటల్కి వస్తే మేము ఉచితంగా పరీక్ష చేస్తాము అని కూడా వాడు ఉచితంగా పరీక్ష చేస్తాం అయితే వెళ్ళగానే నూట యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ మాత్రం ఉంటుంది ఎవరైనా ఉచితంగా చేస్తానో కదా అంటే ఉచితం అంటే ఫీజు ఉండదని తప్ప రిజిస్ట్రేషన్ ఉండదని కాదండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పోయి చేయి రిజిస్ట్రేషన్ చేయి నూట యాభై ఇస్తే చేయండి రిజిస్ట్రేషన్ పేరు మారింది తప్ప నూట యాభై ఒకటే ఒకటి ఆ నూట యాభై ముందుకు టెస్ట్ చేసినందుకు ఉచితం టెస్ట్ చేసిన తర్వాత ఏమంటాడు మీ గుండె చప్పుళ్ళలో దోషం ఉంది అంటాడు వీడు బితుకు బితుక్కు మంటూ వెళ్తాడు వాడు దోషం ఉంది అంటాడు అని మందు అంటాడు వీడు బతుకున్నంత కాలం నా గుండె వ్యాధి ఉన్నది అనే భావనతో బతుకుతాడు ఆ భావనతో తెచ్చుకుంటాడు ఇప్పుడు ఈ గుండె వ్యాధి అన్నది భగవంతుడిచ్చాడా శరీరం తెచ్చుకుందా లేకపోతే వీడు కల్పించుకున్నాడా మీరు యథార్థం చెప్పండి కల్పించుకుంటాడు మీకు తెలుసా థర్టీ పర్సెంట్ ఆఫ్ బైపాస్ సర్జరీస్ ఆర్ అన్నెసరీ అని ఎఫ్డీఏ చెప్పింది ఫెడరల్ డ్రగ్ అథారిటీ అమెరికా వాళ్ళు ఏమైనా చెప్పారంటే దేశంలో జరిగే బైపాస్ సర్జరీస్ థర్టీ పర్సెంట్ అనవసరము డాక్టర్లు ఏమంటాడో తెలుసునా ఏదో కొంచెం ట్రబుల్ ఉంటే ఆ వాల్వ్ ఉందా ఉంటే ఈ డ్రగ్ను మింగుతో ఉంటే వాల్వ్ ఉంది ఆ వాల్వ్ వీక్ అయింది పెద్ద వయసు వచ్చేసింది కదా మేము ఏం చేస్తామంటే ఆ వాల్వు కట్ చేసి కొత్త వాళ్ళు పెట్టేస్తాం దాన్ని బైపాస్ అంటాం ఇంకా నీకే సమస్య ఉండదు అని అంటాడు ఎంత అవుతుందంటే లక్ష రూపాయలు అవుతుందంటాడు సరే ఇప్పుడు లక్ష రూపాయలు లేనివాడు అసలు లెవెల్ దాకా వెళ్ళడం వీడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత్ ఉంటుంది వీటికి వాడి పోసేసి బైపాస్ సర్జరీ చేయించుకుంటాడు ఇంటికి వస్తే చెడిపోతుంది త్రోటు చెడిపోతుంది శ్వాస ఆడదు ఏ లంగ్స్లో ఈ సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ అండి లంగ్స్లో ఫ్లూయిడ్ జమ అవుతుంది ఆ ఫ్లూయిడ్ జమ ఆ ఫ్లూయిడ్ తీస్తే కానీ వీరికి గాలి ఆడదు ఫ్లూయిడ్ ఎలా తెస్తారో తెలిసినా ఈ బిద్దు కేజీలో ఎముకకి ఎముకకి మధ్యకుండా ఒక పెద్ద సూద్ ఒకటి గుచ్చి దాంతోతాయి దానికి ఎనస్టీషియా ఇవ్వాలి ఎనస్టీషియా తగ్గిపోయిన వెంటనే అది బంట వీడి జీవి తర్వాత మీకు కొత్త వాళ్ళు అయితే వేసాం మిగతా పార్ట్లన్నీ పాతవేగా ఈ ఒక్క వాల్వ్ ఒక్కడేగా పోతుంది మిగతా పార్ట్లన్నీ పాతవే కదా కాబట్టి రక్తం పూర్వంలాగా రక్తంలాగా ఉంటే అది తట్టుకోలేవు కాబట్టి బ్లడ్ తిన్నర్స్ మీరు వేసుకుంటూ ఉండాలి ఎయిటీ వన్ మిల్లీగ్రామ్స్ ఎనా ఏదో ట్యాబ్లెట్ ఉంది రోజూ ఒకటి వేసుకోవాలి అది చాలకపోతే బ్లడ్ థెన్నర్స్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి రోజూ ఒకటి వేసుకుంటూ ఉండాలి లేకపోతే ఈ వాల్ దెబ్బతింటుంది అని ఈ విధంగా వీడిని మందుల ప్రవాహంలోకి తోసేస్తారండి వీడు ఎవరనుకుంటాడు బైపాస్ వీరు ఊరికే వాళ్ళు మార్చేస్తే పని అయిపోతుంది అనుకుంటాడు జీవితాంతం దాని సైడ్ ఎఫెక్ట్స్ తోటి మహా దుఃఖాన్ని అనుభవిస్తాయి ఓ ఫైల్ ఒకటి పట్టుకుని ఆ మందులు ఆ ఫైలు తీసుకుంటే పెద్ద ఈ రకంగా నా అభిప్రాయం ఏమిటంటే మనం కావాలని కల్పించి ముందు తాదాత్మ్యాధ్యాస చచ్చిపోతాడేమో అనే భయము ఏదో భ్రమ ఇవన్నీ పెట్టుకుని కావాలని కల్పించుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నామా అని అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది డాక్టర్లు కూడా అలాగే అంటున్నారు ఈ కథంతా ఏం చెప్పానంటే బంధము ఉందని భ్రమపడి మనం బంధాన్ని కల్పించుకుంటున్నాం అవును నేను ఒక ప్రశ్న అడుగుతా మన మీరు పెద్దలు విశా విస్తృతమైన జీవితానుభవాలు కలవారు మీరు నాకు చెప్పండి ఫలానాది లేకుండా నేను బ్రతకలేను దాని పేరు బంధం బంధం అంటే ఏమిటి ఫలానాది లేకుండా నేను సుఖంగా బ్రతకలేను అనే కదా మీ జీవితంలో మీరు ఇలా అనుక్కుని ఇది ఇది లేకుంటే నేను సుఖంగా బ్రతకలేను అని తీరాది లేకున్నా కూడా సుఖంగా బ్రతికిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటారు కోకోల్లో ఉన్నాయి హై స్కూల్ రోజుల్లో ఇగో ఇవి లేకుంటే నాకు సుఖం లేదు అని అవి పోయాయి ఆ భావన పోయింది నేను సుఖంగానే ఉన్నా కాలేజీ రోజుల్లో అలా అనుకున్నా ఇంకో దాని గురించి అవి పోయాయి ఆ భావన పోయింది నేను సుఖంగానే ఉన్నా దీన్ని బట్టి మీకేమర్థం అవుతుందండి బంధం అన్నది మనం మనస్సుతో సంకల్పించి కల్పించుకున్నదే తప్ప వాస్తవమైన బంధము ఎప్పుడు ఎవరికి ఏ కాలంలోనూ లేదు వాస్తవమైన బంధం ఆత్మస్వరూపానికి లేదు ఎందుకంటే ఆత్మ శుద్ధ చైతన్యం అది ఆకాశకల్పమైన జ్ఞానం ఆకాశానికి బంధం ఉందా లేదు జ్ఞానా జ్ఞానస్వరూపమైన ఆత్మస్వ ఆత్మకు బంధము లేదు మనం బంధమును మనం కల్పించుకుంటాం ఉంటే భాష గారులు ఏమంటారో చూద్దాం జరామరణ నిర్ముక్త జరామరణాది సర్వ విక్రియావర్జితా ఇత్య చూడండి జరా ఒక్కటే కాదు అన్ని వికారములు పెట్టుకోండి జరాకి ఆపోజిట్ ఇవ్వనం ఉంటుంది మరణానికి ఆపోజిట్ జన్మ ఉంటుంది ఇటువంటి వికారములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దేహానికి వచ్చే వికారాలు తప్ప ఆత్మ చైతన్యానికి వికారములేమీ లేనే లేవు చూడండి మనల్ని బంధించే యంత్రము లేదు మనల్ని బంధించే మంత్రము లేదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఫలానవాడు కనికట్టు చేశాడు లేకపోతే బాణామతి చేశాడు లేకపోతే ప్రయోగం చేశాడు అది నన్ను బంధించింది అని జనం అనుకుంటారు అలా అనుకోవడమే కాదు అక్కడక్కడ ముఖ్యంగా తెలంగాణ విలేజెస్లో బాణామతి అనే పేరు బడామతి మీద విశ్వనాథ్ సత్యనారాయణ గారు నవలు కూడా రాశారు ఈ బాణామతి చేశాడు ఫలా నవాడు బాణామతి ఎవడో పోతాడు బాణామ వాడు ఎవడో బాణామతి చేశాడు అది గేద పోయాడు వాడిని పట్టుకుని చిత్త కిల్లింగ్ లించింగ్ అంటారు బ ఎలా అలా చేస్తారు అత్యంత క్రూరంగా మనుషులు ప్రవర్తిస్తారు ఎందుకో తెలుసునండి అత్యంత మూర్ఖంగా మనుషులు ఉంటారు గురుక కాబట్టి బాణామతి యంత్రం తంత్రం మంత్రం మిమ్మల్ని హింస ఏది లేదు మీ మనస్సులో మీ మనస్సులో బలహీనత ఆ బలహీనత వల్ల వచ్చే కల్పన తప్ప ఏది మీ స్వరూపాన్ని హింస లేదు అది మీరు తెలుసుకోవాలి మీకు దేహానికి అనారోగ్యం ఒక లెవెల్లో ఉంటుంది మనస్సు యొక్క అనారోగ్యం చాలా కఠినంగా చాలా పీడాకరంగా ఉంటుంది మనస్సు యొక్క అనారోగ్యం దేహానారోగ్యం పెద్ద విషయమే కాదు అడుపులో ఓటర్స్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం కొంచెం ఉపయోగపడితే అదే తింది మనస్సు యొక్క అనారోగ్యం అది మనిషి జీవితానంతని కూడా వ్యర్థం చేస్తుంది కాబట్టి మనస్సులో దోషము చాలా ప్రమాదకరమైన అది ఒకటి మనం గుర్తించాలి కాబట్టి యంత్రాలు మంత్రాలు తంత్రాలు అని ఇలా పెట్టుకుంటే చాలా తప్పదు అలాంటిది ఏదీ లేదు ఏది మిమ్మల్ని బంధించదు ఈ స్వరూపంలో బంధం అనేది ఏదీ లేదు ఇక్కడ ఆయన ఆచార్యులు ఏమంటున్నారంటే తన్ మనీషయ ఇచ్చంతహ్యవంతే అంటున్నారు అది నేను ఇందాక చెప్పదలుచుకున్నది ఏమిటంటే వీడు గుండె వ్యాధి ఎలా తెచ్చుకున్నాడో తెలిసిన కోరి తెచ్చుకున్నాడు కోరి తెచ్చుకున్నాడు అంటే ఏమిటి ఆ గుండె నొప్పి గుండే చప్పుళ్ళు గుండే గుండె గుండె గుండె అని తలచి తలచి తలచి తెచ్చుకుంది ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు నా దగ్గరికి రెండు రకాల రోగులు వస్తారు ఒకళ్ళు రోగం ఉన్న రోగులు రెండోది రోగం లేని రోగులు అది మీరు మందే వర్గిస్తారని నేను ఇద్దరికీ మందిస్తాను అని చెప్పాను రోగం రోగికి రోగం ఉన్న రోగం తగ్గడానికి మందిస్తాను రోగం లేని రోగికి ఆ రోగం యొక్క భ్రమ తగ్గడానికి మందిస్తాను కాబట్టి లేని రోగాలు కూడా భావన చేసి చేసి విడి తెచ్చుకుంటారు వెరీ ట్రూ నా అభిప్రాయం అసలు రోగాలేవు డాక్టర్లు అక్కర్లేదు ముందు అక్కర్లేదు అని కాదు నేను ఒక పాయింట్ని హైలైట్ చేస్తున్నాను దానికి ఆపోజిట్ ఎగ్జాంపుల్స్ మీరు పెట్టుకోకూడదు దానికి అనుకూలించే ఎగ్జాంపుల్సే పెట్టుకోకూడదు ఒక విధంగానే వ్యాధి వచ్చింది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది దృష్టాంతంగా పెట్టుకోకూడదు ఆ పరిస్థితి వేరు మనం కల్పనతోటి మనం తెచ్చుకున్న రోగాలు అనేకం ఉంటాయి ఎందుకంటే చాలా వ్యాధులు కొంచెం ప్రాణాయామం కపాలభాతీ చేస్తే అవడంలో చాలా వ్యాధులు అలా పోతాయి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దుసారా ఒక లెవెల్లో మరి కొంత డాక్టర్ సహాయం అవసరమైతే తీసుకోవాలి కానీ ప్రాణాయామము అవి చేసి వాటిని నివారించుకోవచ్చు సైనస్ ప్రాబ్లం ఉన్న దుసారా ప్రాణాయామం చేసిన భ్రామరీ ప్రాణాయామం చేస్తే పోతుంది ఆ మాట జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ హెల్త్ అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ హెల్త్లో ఈ మధ్యన వచ్చింది ఈ మాట అది న్యూయార్క్ టైమ్స్లో సైన్స్ సెక్షన్లో వస్తే నేను చదివి ఆశ్చర్యమే భ్రామరీ ప్రాణాయామం చేస్తే అది చదివిన వెంటనే వాడు దాంతో రాసిన విషయాలన్నింటినీ పరిశీలించడం కోసం నేను పెద్దగా కూర్చుని భ్రామరీ ప్రాణాయామం చేస్తే వాడు చెప్పింది నాకు అలా అనుభవానికి స్పష్టంగా తెలుస్తూ కాబట్టి ఈ రకంగా రోగాన్ని మనం భావన చేసి చేసి రోగాన్ని తెచ్చుకుంటాము మృత్యువుని భావన చేసి చేసి వీడు మరణిస్తాడు వాడికి మృత్యువు లేదు ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు మృత్యువు యొక్క సాక్షిగా ఉండిపోతాడంటే దేహము శిథిలమైపోయిన సంగతి తెలుస్తూ ఉంటుంది దేహము పతనమైంది అని తెలుస్తుంది మృత్యు సాక్షిగా ఉండిపోతాడు మృత్యు ఉండదు కానీ వీడు మృత్యువుని భావన చేసి చేసి చేసి మృత్యువు పాలబడతాడు సో ఇచ్చవంతే కోరి కోరి వీళ్ళు జారిపోతున్నారు తత్వం నుంచి అని అంటారు కాబట్టి పుట్టే నేను పుట్టాను అని ఊహించుకుని వీడు మృత్యువుకి వశమవుతాడు అలాగే స్వర్గము నరకము అని ఊహించుకుంటాడు ఊహించుకుని వీడు ఆ బంధంలో ఉంటాడు స్వర్గము నరకము ఊహించి ఆ బంధంలో ఉంటాడు ఎలాగో తెలుసినా ఒక అమ్మగారు ఏ రా చేయరా అన్నై పోయాడు ఆవిడ అన్నయ్య పోయాడు గోదానం ఏదో గోదానం చేసేవాళ్ళు ఏదో అన్నయ్య ఆ నరకం దగ్గర ఉన్న నదిని దాటేడో లేదో అని ఈవిడ గోదానం చేసామమ్మా ఊరుకోను ఊరికే హింస పెట్టక అని వీళ్ళు ఆవిడ మీద ఊహ అలా భావన చేసుకుని చేసుకుని బంధంలో ఎక్కడో ఉంది ఆవిడ పురాణంలోనో మాఘ పురాణంలోనో వింది అక్కడ ఎలా ఎందుకు చెప్పారంటే మీరు దానం ధర్మం చేయడం కోసం చెప్పారు ఏదో పురాణాలు కొంత అతిశయ్యక్తి ప్రధానంగా ఉంటాయి పురాణం అతిశయక్తి ప్రధానంగా ఉంటుంది వేదమంత్రాలు రూపక ప్రధానంగా ఉంటాయని ఒక జనరల్ రూల్ అది అది ఎక్కడో విన్నారా అంట అక్కడ నది ఉంటుంది ఆ నదిలో నిముకలు అవి ప్రవహిస్తూ దాన్ని దాటాలి అంటే మామూలుగా మేము కోనసీమ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే లాల్చీ దాటి వెళ్ళినట్టుగా అలా ఊహ చేస్తుంది అది దాటలేకపోతున్నారేమో అది పాపం అలా భ్రబలో నేను విని ముక్కు మీద వేలేసుకున్నాను అయ్యో పాపం భ్రమలో ఉండిపోతారంతే కాబట్టి మీ స్వరూపానికి ఎటువంటి బంధము లేదు అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత బంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే తాదాత్మ్యాన్ని బట్టి వచ్చింది మీరు దేశ తాదాత్మ్యం దేహ తాదాత్మ్యము అంటే దేశ తాదాత్మ్యం అనే అర్థం ఆ కారణంగా మీరు ఒక పరీక్షల దేశానికి లిమిట్ అయిపోయి ఉన్నారు కాల తాదాత్మ్యము అంటే మనస్సుతోడి తాదాత్మ్యానికే కాల తాదాత్మ్యము అని చెప్పారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి దేహము అంటే దేశము స్పేస్ కాలము అంటే మనస్సు టైం సో వస్తుత అంటే స్వరూపంలో దేశ కాల పరిచ్ఛేదము అంటే లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం ఆత్మస్వరూపానికి లేవు ఎందుకంటే ఆత్మస్వరూపము జ్ఞానం అది ఆ జ్ఞానంలో దేశకాలాలు భాషిస్తాయి దేశకాల యొక్క బంధము ఆత్మస్వరూపానికి లేదు కానీ మీరు దేశంతో కాలంతో తాదాత్మ్యాన్ని చెంది దేశంతో తాదాత్మ్యం అంటే ఏమిటి దేహము లేను అది దేశ తాదాత్మ్యం కాల తాదాత్మ్యం అంటే నేను పుట్టాను అది కాల తాదాత్మ్యం నేను పుట్టాను అంటే పుట్టుక కాలంలో ఒక ఘటన దాంతోటి తాదాత్మ్యం అది కాల తాదాత్మ్యం ఈ విధంగా ఐడెంటిఫికేషన్ వల్ల మీరు బద్ధులవుతున్నారు తప్ప మీ స్వరూపంలో బంధము లేదు కే ఎవరండి బంధము లేని వాళ్ళు ఎవళ్ళు సర్వే ధర్మా సర్వే ఆత్మాన ఇేతత్ సర్వే ధర్మా అంటే జీవులందరూ అంటే అందరూ ఆత్మస్వరూపులే ఏ జీవుడైనా ఆత్మస్వరూపుడే ఏ ఏ ఆత్మకి బంధము లేదు స్వభావత ప్రకృతిత అంటే స్వరూపత అని టీకాకారుడు రాశాడు కాబట్టి స్వభావము ప్రకృతి స్వరూపము ఈ మూడు సమానార్థకంగా వాడుతున్నారు ఈ ప్రకరణంలో కాబట్టి మీ స్వరూపంలో బై వెరీ నేచర్ మీ ప్రకృతిలో బంధము లేదు అది మీరు తెలుసుకోవాలి మీకు బంధము లేదు మీరు తెలుసుకోవాలి చూడండి చీమ చీమ యొక్క ఆత్మ కూడా బ్రహ్మయే చీమ తన స్వరూపము బంధము లేనిది అని తెలుసుకుని చీమ బ్రహ్మ కావచ్చు చూడండి చీమ అవదు ఊరికే దృష్టాంతంగా చెప్పాను మీరు నా స్వరూపంలో బంధము లేదు నాకు పుట్టుక మరణము లేవు అని మీరు తెలుసుకుని అజ అమరా ఇప్పుడే కావచ్చు ఏమంటే మీరు తెలుసుకోకపోతే వాస్తవంగా మీరు బ్రహ్మయ్యే అయి ఉండి కూడా దేహంతో పుట్టుక మరణములతోటి తాదాత్మ్యాన్ని పెట్టుకుని నేను పుట్టాను నేను పుట్టాను అంటుంటే నేను మరణిస్తాను నేను మరణిస్తాను అని తాదాత్మ్యాన్ని పెట్టుకుంటే స్వతహాగా పరబ్రహ్మస్వరూపులే అయి ఉన్నా మీరు చాలా అతి నికృష్టమైనటువంటి జీవ జీవు యొక్క జీవితాన్ని గడుపుతో పుట్టాను మరణిస్తున్నాను అని భయపడతాం అలా ఆ భయంతోనే మరణిస్తాడు మనిషి కాబట్టి ఇది డిఫరెన్స్ ఎక్కడుంది అంటే జ్ఞానంలో ఉంది మీరు తెలుసుకోవడంలో ఉంది నేను బంధంలో ఉన్నాను అని అనుకుంటే ఆ బంధమే సత్యమైపోతుంది నాకు బంధము లేదు నాకు జరామృత్యువులు లేవు జన్మ మరణములు లేవు అని మీరు తెలుసుకుంటే మీరు జన్మ మరణాలకు అతీతమైన ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు అంచేతనే ఊరికే అసత్యాన్ని పదిసార్లు అలాగ వల్లించుకుంటూ కూర్చోకూడదు చాలా తప్పు చాలామంది అసత్ అసత్యాన్ని అందజేస్తారు పాఠం చెప్తున్నామని చెప్పి మీకు ఉపదేశం చేస్తామని చెప్పి ఒక అసత్యాన్ని అందజేస్తారు వీడి అసత్యాన్ని మోసుకుంటూపుతుంది